వైసే వ్యర్స అంటే వ్యష్టిలో ఏముందో అదే సమష్టిలో కూడా ఉంటుంది వ్యష్టిలో ఏముందో చూసుకోండి ఏమున్నాయంటే వృష్టిలో ఐదు భూతాలు ఉన్నాయి దేహం ఈ పంచభూత దేహం నశించేది సమష్టి కూడా ఉంటుంది దానికే అధిభూతం క్షరో భావ అది అయిపోయింది ఇప్పుడు ఆ కథంతా మొదలుపెట్టిన మనం ఫినిష్ చేశాం ఇంకా వ్యష్టిలో ఏమున్నాయి నేణూనోహడు అన్నాడు పురుష పురుష పురుషుడు ఉన్నాడు కదా నేను అని ఇప్పుడు చూసేది ఎవడు నేను వినేది ఎవడు నేను పలికిది ఎవడు నేను నడిచేది నేను అన్నీ నేనే పట్టుకునేది నేను అంటే సర్వకరణానం అనుగ్రాహక భాష్యకారుల యొక్క స్టేట్మెంట్ ఫ్రేజ్ అన్ని ఇంద్రియములను అనుగ్రహిస్తూ అన్ని ఇంద్రియములను ప్రవర్తిల్లజేయని వాడను నేను పురుషుడను సరిగ్గా ఇదే పరిస్థితి మీరు బ్రహ్మాండంలో ఊహించాల్సి ఉంటుంది సో ఈ దేహము ఈ పాంచభౌతిక దేహము దీన్ని బ్రహ్మాండంలో ఏడు లోకాలు ఉంటాయంటారు సెవెన్ వై సెవెన్ ఎందుకంటే దీంతో పోలిక ఇది ఏడడుగుల దేహం అంటే కొంచెం పొట్టిగా ఉన్న దాని మీరు చింత చేయకండి అడుగు అంటే పది అంగుళాలు పూర్వం మూరలు బెత్తలు అలాంటి వాటితో కొలిచేవారు కదా జాన అలాంటి వాటితో కొలిచేవారు పది అంగుళాలు వేసుకోండి ఇండియన్ స్టాండర్డ్స్లో పది అంగుళాలు వేసుకోండి మీరు యూరోపియన్ కంట్రీస్కి అమెరికాకి వెళ్తే ఏడు అడుగులు సరిపడుతున్నాయి దగ్గర దగ్గరగా వచ్చేస్తా ఇక్కడ ఇండియన్ స్టాండర్డ్స్లో పది అంగుళాలు వేసుకోండి ఇవి ఏడు అడుగులు సరిగ్గా దీనికి రెప్ ఇది బ్రహ్మాండానికి అంచేతే బ్రహ్మాండంలో కూడా ఏడు లోకాలు ఉంటాయి తర్వాత వివాహంలో కూడా ఏడు అడుగులు ఇక్కడి నుంచే వచ్చింది ఇది ఏడు అడుగుల ఏడు సప్త సప్త అనే మాట తెలుసు కదా ఏడు చెడ్డ సంఖ్య కాదండోయ్ ఏడు చెడ్డ సంఖ్య కాదు తెలుగులో ఏడు సంస్కృతంలో ఏడు కాదు అది సప్త సప్త చెడ్డ సంఖ్య కాదు సప్తతే అగ్నే సమిధ సప్త జిఫ్వా సప్త సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తాత్వాజంతి సప్తయో నీరాపురణస్వా ఘృతే నస్వాహ ఇది పూర్ణాహుతి మంత్రం పూర్ణం సప్త ఎనివే సో ఇక్కడ పురుషుడు ఉన్నాడు పురుషుడంటే పురుషయనా పురుష ఈ దేహమునందు ఈ పురమునందు ప్రకటమవుతూ ఉన్నాడు పురుషుడు అలాగే ఈ బ్రహ్మాండ దేహము బ్రహ్మాండమంతా దేహము ఇట్స్ అన్ ఇంటెలిజెంట్ యూనివర్స్ డెడ్ మ్యాటర్ కాదు లైవ్ యూనివర్స్ ఇది దేహము అంచేతనే రైతు నాగలి దున్నేప్పుడు దండం పెడతాడు ఎందుకని ఈశ్వరుని దేహము నేల దాన్ని దున్నున్నాడు కాళ్ళ నిద్ర లేచిన వెంటనే కాళ్ళు నేలమే పెట్టేప్పుడు విష్ణుపత్ని నమస్తుభం పాదస్పర్శం క్షమస్వమైన దండం పెడతాం ఎందుకని ఈశ్వరుడు దేహం అది తర్వాత నదిలో ననిష్ఠీవేత్ ఉమీయ రాదు నదిలో ఎందుకని అది ఈశ్వరుడి దేహం ఎకాలజీ పాయింట్ ఎకాలజీ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ మిషన్ ఈశ్వరుడి దేహం నది మన సమాజంలో నదికి వెళ్తారు నది స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అంటారు నది స్నానం చేస్తారు తర్పణాలు ఇస్తారు అన్నీ చేస్తారు ఉమ్మేస్తారు సబ్బు దాంట్లో సబ్బు కూడా ప్రవేశపెట్టకూడదు ఒకసారి నేను నదీ స్నానం చేసి నది అంటే పెద్ద నదేం కాదు గోదావరి కాలువ ఆ గోదావరి నుంచి వచ్చిన కాలవ దానికి గోదావరి నుంచి వచ్చింది కాబట్టి గోదావరితో సమానం గోదావరి పవిత్రమైన నది కూడా పవిత్రమైన స్నానం చేసి అక్కడే నీళ్ళలో నిలబడి తువ్వాలు పిండుతుంటే ఓ మహాత్ములు చెప్పారు నాకు తువ్వాలు నీటిలో పిండకూడదు అప్పుడు మళ్ళీ గట్టుకొచ్చి తువ్వాలు పిండి ఒత్తుకుని మళ్ళీ లోపలికి వెళ్ళి తువ్వాలు తడుపుకుని మళ్ళీ గట్టుకొచ్చి పిండాలి ఎందుకంటే తువ్వాలు పిండడము నదిలో చేయకూడదు అంత పవిత్ర భావన ఈశ్వరుని దేహం అది వాయు నమస్తే వాయుమే ప్రత్యక్షం బ్రహ్మాసి అది ఈశ్వరుడి దేహము ఆకాశము ఆకాశం ఏమైనా వర్ణించారంటే సముద్రంలో చేపకి నీరు ఎట్టిదో ప్రాణులకు ఆకాశం అట్టిది చేప ఎప్పుడైనా చేపని నీటిలో ఇటువంటి లేలా చేయడం చూశారు కదా చేపల్ని చిన్న చిన్న బాక్సుల్లో పెట్టి ఇళ్లలో పెట్టుకోకూడదు తప్పదు ప్రసంగవశాత్తు చెప్తున్నా ఎందుకంటే మనకి వినోదం దానికి వినోదం కాదు ఎందుకంటే దాన్ని విశాలమైన చేపను తీసుకొచ్చి మీరేమో ఇక్కడ బంధించి పెట్టారు చిలకని పంజరంలో పెట్టి దాచుకుని అక్కడ అలా అలంకారంగా పెట్టుకోవడం మీరు కూర్చోండి కావాల్సిన పంజరంలో అలంకారంగా ఇంట్లో ఓ పంజరం ఒకటి వేళ్లాడదీసి డ్యూటీలు షిఫ్ట్ డ్యూటీలు వేసుకుని ఆ పంజరంలో ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఆరేసి గంటలు దాంట్లో కూర్చుంటూ ఉండడం సో అలంకారంగా ఉంటుంది పక్షి ఎగిరే పక్షిని అలా కూర్చోపెట్టకూడదు అలాగే చేపలని కూడా అలా బంధించి పెట్టకూడదు మన వినోదం కోసం ఇంకో ప్రాణితోటి వినోదాన్ని చేయకూడదు మీకు మాంసాహారం తినే ఉద్దేశం ఉంటే చేపని చంపి ఒడ్డుకుని తినండి దర్ ఈజ్ సమ్ జస్టిఫికేషన్ దే దీంట్లో అసలు ఏ జస్టిఫికేషన్ లేదు మాంసాహారం తినేవాడు మాంసాన్ని తయారు చేసుకుని తింటాడు దట్ ఈజ్ యాక్సెప్టెడ్ మనకి యాక్సెప్ట్ అని మాంసాహారం తినేవాడికి యాక్సెప్టెడ్ కానీ వినోదం కోసం పశువుని వాడుకోవడం అది ఎన్నడూ యాక్సెప్టబుల్ కాదు ఇది ఇతర ప్రసంగము కనుక ఆ చేప సముద్రంలో ఇటునట్టు తిరిగినట్టుగా మనం ఆకాశంలో ఇటునట్టు తిరుగుతున్నాం సముద్రుడు యొక్క దేహం ఏమిటి సముద్రము అలాగే ఈశ్వరుని యొక్క దేహము ఆకాశం అలా వర్ణించే ఉపనిషత్తులు ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధం అమృతం ఇతి ప్రాచీనయోగ్యోపాస్వ అనే తైత్రియోపనిషత్తు ప్రాచీనయోగ్యుడు అనే మహర్షి యొక్క దర్శనము ఏమని ఈ ఆకాశమంతా కూడా ఆ ఈశ్వరుని యొక్క దేహము అస్తూ కనుక అది బ్రహ్మాండ దేహము ఆ బ్రహ్మాండ దేహ దేహీ దేవుడు సమష్టి నేను యష్ఠి ఆయన సమష్టి సముద్రంలో కెరటంలాగా మనం బ్రహ్మాండ దేహి అయిన ఈశ్వరునిలో ఒక చిన్న అంశయ ఉన్నాము ఆ బ్రహ్మాండ దేహి మీరు పురుష సూక్తం అనే పేరు విని ఉంటారు పురుష అన్నారు ఇక్కడ ఆ బ్రహ్మాండ దేహికే పురుష అని పేరు ఇప్పుడు మన అందరి నోళ్ళు ఆయన నోళ్లే మన కళ్ళు ఆయన కళ్ళే మన చేతులు ఆయన చేతులే కాబట్టి ఆయనకి ఎన్ని చేతులు ఉంటాయి అనంతములైన చేతులు ఉంటాయి అనంతములైన కాళ్ళు ఉంటాయి అనంతములైన తలలుంటాయి ప్రతి మనిషి యొక్క తల చీమ తల అన్ని ప్రాణుల తలలు ఈశ్వరుని తలలే సహస్ర అంటే అనంతము అని అర్థం వెయ్యని కాదు అంచేతనే పురుష సూక్తము సహస్రశీరుష పురుష తలలు కాదు వెయ్యతలలుంటే రెండు వేల కళ్ళు ఉండాలి సహస్రాక్ష సహస్రపాత్ వెయ్య కళ్ళు వెయ్యి కాళ్ళు ఎలా ఉంటాయి వెయ్యి తలలుంటే రెండు వేల కళ్ళు రెండు వేల కాళ్ళు ఉండాలి సపోజ్ అనంతమైన తలలు ఉన్నాయనుకోండి ఎన్ని కళ్ళు ఉంటాయి రెండు అనంతాలు ఏమి ఉండదు ఇంటూ టూ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఈజ్ లైక్ దాట్ ఇన్ఫినిటీ ఇంటూ టూ ఈజ్ ఇన్ఫినిటీ హాఫ్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎంత ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ మైనస్ టెన్ థౌజండ్ సో సహస్రాక్ష మన కళ్ళనీశ్వరుని కళ్ళు సర్వకరణానం అనుగ్రాహక భాష్యకారుడు కాబట్టి ఆయనకు హిరణ్య గర్భ అది పురాణ పరిభాషలో మీకు హిరణ్యగర్భ అనే మాట రాదు పురాణంలో ఏదైతే బ్రహ్మ విష్ణు మహేష్ శివ అని మీరు అంటారో బ్రహ్మ విష్ణు రుద్ర అంటారో ఆ మూడు కలిపేసి ఒకటే ఉంటుంది అక్కడ ఇన్ని ఉండవు త్రిమూర్తి అలాగే ట్రినిటీ అనేది ఏమీ ఉండదు ఈ ట్రినిటీ పురాణిక విషయంలో వచ్చింది వచ్చి అక్కడి నుంచి అలా మిడిల్ ఈస్ట్కి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా ట్రినిటీ తయారైంది క్రిస్టియానిటీలో కూడా ట్రినిటీ ఉంటుంది గాడ్ హిజ్ అ సన్ అండ్ ద హోలీ ఘోస్ట్ అంటే ట్రినిటీ ఉంటుంది ఎనీవే సో ఆ హిరణ్యగర్భుడు ఆ హిరణ్యగర్భునికే అధిదైవం అనిపే పురుషశ్చాధిదైవతం చాలా బా చాలా చెప్పాను తర్వాత అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర హే అర్జున నీవు దేహధారులలో శ్రేష్ఠుడవు ఎందుకంటే అర్జునుడు తన కర్తవ్యాన్ని తాను తన విధిని ఏనాడు విడిచిపెట్టకుండా చక్కగా చేశాడు అని మనం అనుకున్నాం చెప్పాము ఈ మాట కూడా చెప్పాను కాబట్టి హే అర్జున ఈ దేహమునందు ఈ దేహము అంటే బ్రహ్మాండ దేహము సమష్టి లేదా వ్యష్టి దేహము రెండు కూడా తీసుకోవచ్చు బ్రహ్మాండ దేహంలో నేను యజ్ఞ రూపుడనై ఉన్నాను యజ్ఞము అంటే మీకు అర్థం ఇది కూడా చెప్పారు త్యాగమునకే యజ్ఞము పేరు త్యాగం తన తన కోసం అహంకా అహం నేను ఫలానా అనే ఒక పరిచ్ఛిన్న జీవభావంతో తన కోసం లాగుకునేది అది స్వార్థము అంటారు దానికి ఆపోజిట్ ఏమిటి త్యాగము తన కోసం కాకుండా ఇతరుల కోసం ఇతరులు ఎవరైనా ఎవరైనా అవ్వచ్చు తన కోసం కాకపోతే సరిపడుతున్నాడు ఇతరులు ఎవరన్నది మళ్ళీ కుదరదు అది అది డిఫైన్ చేయకూడదు అది డిఫైన్ చేస్తే అది మళ్ళీ నేను నా వాళ్ళు అన్నట్టుగా తయారవుతుంది ఇతరులు అహంకార మమకారముల యొక్క పరిధి ఉండకుండా ఇతరులు ఎవరైనా పర్వాలేదు ఈ యజ్ఞము ఈ సృష్టి అంతా జరుగుతోంది పృథివీ యజ్ఞాన్ని చేస్తుంది మనకి పంటలను ఇస్తుంది పృథివీ చెట్టు యజ్ఞాన్ని చేస్తుంది మనం రాళ్ళేసుకుడితే మనకి పళ్ళు ఇస్తుంది సో వాయువు యజ్ఞాన్ని చేస్తున్నాడు మన ప్రాణాలను నిలబెడుతున్నాడు వాయువు గురించి చాలా విచిత్రమైన విషయం మీరు ఆలోచించండి మీరు గమనించండి ఒక ఎక్స్పెరిమెంటు బయలాజీ ఎక్స్పెరిమెంటు ఎలకపిల్లని తీసుకుని ర్యాట్ ఆర్ మౌస్ దాని మీద ఒక డంబెల్ షేప్డ్ గ్లాస్ డోమ్ బోర్గించారు అనుకోండి వితిన్ టూ త్రీ మినిట్స్ చచ్చిపోతుంది అది గాలి ఆడక అవునండి ఒక చెట్టు మొక్క చిక్కుడు మొక్క ఏదో ఒకటి చిన్న నర్సరీ మొక్క తీసుకుని దాని మీద గ్లాసు డోమ్ బోర్లిగిస్తే వితిన్ వన్ అవర్ అది వాడిపోయి చచ్చిపోతుంది మొక్క వాడిపోతుంది వాడిపోతుందంటే ఇంక చచ్చిపోతుంది అనే అర్థం కదా మొన్నడు వచ్చి చూస్తే ఎండిపోతుంది కూడా కానీ ఒక ఎలక పిల్లని ఒక చిన్న నర్సరీ మొక్కని రెండింటినీ పక్క పక్కన పెట్టి గ్లాస్ డోమ్ బోర్లిగించి పెడితే మీరు అవి మొన్నడు మీరు వచ్చినా కూడా హ్యాపీగా కలిసి ఉంటాయి ఏది అవడు దే ఆర్ హ్యాపీ అర్థమైందా మీకు ఎందుకంటే ఈ మొక్క విడిచిపెట్టిన ఆక్సిజన్ని ఈ ఎలక పీల్చుకుంటుంది ఎలక విడిచిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ని మొక్క పీల్చుకుంటుంది రెండు కూడా నవనవలాడుతూ ఉంటాయి ఎటు వచ్చి ఎలకకి కొంచెం తిండి పెట్టాల్సి ఉంటుంది మొక్కకి నీళ్లు పోయాల్సి ఉంటుంది ఎండిపోవు అర్థమైందా మీకు ఈ సృష్టి అలాంటివి ఇది మనం నేను ఇండివిజువల్ ఎక్స్పెరిమెంట్ చెప్పాను మీకు ఎన్విరాన్మెంటలిస్ట్సు తర్వాత కాస్మాలజీ స్టడీస్ పెద్ద పెద్ద సైంటిస్టులు ఈ స్టడీ చేస్తారు వాళ్ళు స్టడీ చేస్తారంటే శాటిలైట్ నుంచి ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఈ భూమి చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ ఉంది కదా ఈ అట్మాస్ఫియర్ యొక్క కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ ఆక్సిజన్ కంటెంట్ అది ఎలా మారుతుంది అనేది స్టడీ చేస్తారు స్టడీ చేస్తే ఆకులు రాలే కాలం వచ్చేప్పటికీ మొత్తం అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ బాగా పెరుగుతుంది ఆక్సిజన్ కంటెంట్ తగ్గుతుంది మళ్ళీ చిగురు చిగురు తొలిగే కాలం వచ్చేప్పుడు కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది ఆక్సిజన్ పెరుగుతుంది సో ఆ దాన్ని ఎలా వర్ణించారంటే మీరు ఒక పెద్ద జయంట్ అంటే ఒక మహాపురుషుడు ఒకడు నిలపడి ఉన్నాడు ఆయన ఒక ముక్కులోంచి ఆక్సిజన్ తీల్చుకుని ఇంకో ముక్కులోంచి ఆ కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడుతున్నాడు అన్నట్టుగా ఉంటుంది సృష్టి ఎందుకంటే మనందరం కలిసి ఒకే పురుషుడు కింద భావన చేస్తే మనందరం ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ విధులు పెడతాం ఈ చెట్టుచామలన్నీ కలిసి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ విధులు పెడతాయి అది మొత్తం బ్రహ్మాండం అంతా మీరు చూసుకుంటే పృథ్వీ గోళాన్నంతా చూసుకుంటే ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ సంబడీ ఈజ్ అ స్టాండింగ్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్ త్రూ టూ నాస్ట్రెల్స్ ఆక్సిజన్ ఇన్హేల్ చేసి కార్బన్ డైఆక్సైడ్ ఒక నాస్ట్రిల్ గుండా కార్బన్ డైఆక్సైడ్ ఇన్హేల్ చేసి ఆక్సిజన్ మరో నాస్ట్రిల్ గుండగా విడిచిపెడుతున్నాడా అన్నట్టుగా ఉంటుంది ఇది మీకు ఆ రిజల్ట్స్ చూస్తే దీని మీద మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాల్సి వస్తే ఎన్ ఇన్కన్వీనియంట్ ట్రూత్ అనే ఒక డాక్యుమెంటరీ ఉన్నది డాక్యుమెంటరీ బై అల్గోర్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు మన ఇండియన్ పచౌరి అని ఆయనతో కలిపి ఆయన ఒక డాక్యుమెంటరీ తీశాడు ఇన్కన్వీనియంట్ ట్రూత్ అని దానికి డాక్యుమెంటరీ కేటగిరీలో ఆస్కర్ అవార్డు కూడా వచ్చింది సో మీరు చూసి చూసినట్లయితే దాంట్లో ఇది ఆయన వర్ణించాడు ఆ వర్ణన ఎలా ఉంటుందంటే మన మహర్షులు ఎలా అయితే బ్రహ్మాండమునంతనూ కూడా ఒక పురుషుని కింద భావన చేశారే ఆ భావనకి చక్కగా ఫిట్ అవుతుంది ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒక పురుషుడు ఆ పురుషుడు పేరే హిరణ్య ఆ పురుషుడంటే మళ్ళీ చేతులు కాళ్ళు కిరీటాలు పట్టుబట్టలు అలాగ మీరు కాదు ఉడికే అలాగనమాట సో పురుష కాబట్టి అధియజ్ఞ ఈ బ్రహ్మాండంలో ఉండే యజ్ఞస్వరూపుడను నేనే చెట్టు చేమల యజ్ఞాన్ని చేస్తున్నాయి మనకు ఆక్సిజన్ ఇస్తూ నదులు యజ్ఞాన్ని చేస్తున్నాయి ప్రవహిస్తూ సో చెట్లు యజ్ఞాన్ని చేస్తున్నాయి పళ్ళు ఫలాలు ఇస్తూ ప్రతిదీ యజ్ఞాన్ని చేస్తుంది మానవుడు తప్ప అందరూ యజ్ఞాన్ని చేస్తున్నారు మానవుడు కూడా యజ్ఞం చేయాలి మానవుని దేహంలో కూడా యజ్ఞం గనక మనం చేస్తే ఈ దేహంలో ఈ దేహంలో దేహము దేహేంద్రియ మనస్సంఘాతము ఈ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ దీంట్లో మనం యజ్ఞం చేయాలి యజ్ఞం అంటే త్యాగం చేయాలి సో ఎప్పుడు కూడా మనకి దీంట్లో లాభం ఎంత అనే ఆలోచన ఉండకూడదు మనం ఏ విధంగా సేవ చేయగలుగుతాము అని ఆలోచన ఉండాలి మీరు ఈ డెవలప్డ్ కంట్రీస్కి డెవలపింగ్ కంట్రీస్ డెవలపింగ్ అంటే ఇంకెప్పుడు పింగే అలా డెవలప్ అవుతాయి ఎప్పటికీ డెవలప్ అవలాగే ఉంటాయి ఉడికే అన్డెవలప్డ్ అనం కంటే డెవలపింగ్ అంటే బాగుంటుంది దీని ముఖానికి డెవలప్ కాలేదు అంటే బాగుండదు వెనక డెవలప్ అవుతుంది అంటే అర్థమైటిక్ గా డెవలప్ కాలేదని కదా ఈ డెవలప్డ్ కంట్రీస్లో మీరు చూస్తే తెలుస్తుంది కొంచెం మనం విశాలంగా అంతా చూడి కొంత ఓపెన్ మైండ్తో చూడడం అభ్యాసం చేయాలి నాకక్కర్లా నాకర్లా ఇదిగో సో అలా చూస్తే తెలుస్తుంది డెవలప్డ్ కంట్రీస్లో మీరు ఎవరైనా ఒక అదర్ పెర్సన్ని అప్రోచ్ అయితే జనరల్గా ఆ పెర్సన్ను వీడి వల్ల మనకేం లభిస్తుందని చూసుకోడు మనకు కొంత సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఏ ఆఫీస్కి మీరు వెళ్ళినా కూడా డెవలపింగ్ కంట్రీస్లో మీరు ఆఫీస్కి వెళ్తే మీ ముఖం ఎవడో చూడదు అసలు కాబట్టి లుక్ సెట్లు సార్ మీరు వచ్చారు మీకు ఏమిటి పని అని అడగరు ఎవరో అడగరు మనమే వెళ్ళి అడగాలి ఏమన్నా అని అడిగితే అక్కడికి వెళ్ళి అంటాడు అక్కడికి వెళ్ళి ఏమ్మా అని అడిగితే ఇప్పుడు ఇలా వచ్చేవిడ అటుపో అంటుంది ఆవిడే సో ఆయన అంతే ఆవిడే అంతే ఎక్కడా అసలు ఎక్కడా మన ముఖంకేసి చూడరు పోస్ట్ ఆఫీస్ కౌంటర్కి వెళ్తే ఆ కౌంటర్ వెనకాల ఆవిడ ఉంటుంది యువతలో నేను ఉంటాను ఆవిడ కాకపోతే కొనే ఆయన అసలు మనకేసి చూడరు ఈ రోడ్ లుకేట్ వాళ్ళు ఏదో ఈ కాగితాలు ఆ కాగితాలు దీనికి పిన్ని గుచ్చి దానికి మరొకటి వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు అది మనం అసలు సంబంధం లేనట్టుగా ఏమండీ నా ముఖం కేసు చూస్తారా అంటే చూసి ఏం కావాలి నీకు అంట స్ట్రైట్ అవే ఫ్రౌనింగ్ అనమాట అంటే నాకు స్టాంపు కావాలండి స్టాంపులు స్టాక్లో లేవని చెప్తాను స్టాంపులు స్టాకులో లేకపోవడం ఏంటండి ఎందుకు పనికి వస్తారండి వెళ్ళి స్టాంపులు స్టాకులో పెట్టుకుందా రూపాయి స్టాంపు స్టాక్లో లేకపోవడం ఏంటండి మరి ఎందుకు తెరిచినట్టుకు వస్తా ఫీజు వెరీ డెవలపింగ్ కంట్రీ యము యజ్ఞము అంటే మనం ఏమి సేవ చేయగలుగుతాము యజ్ఞం చేయద్దు పోస్ట్ ఆఫీసు ఓపెనింగ్ టై ఓపెనింగ్ అవర్ ఓపెనింగ్ నైన్ ఆ నైన్ చెరిపేశాడు ఆయన ఏఎమ్మో నట్టబెట్టి నైన్ని చెరిపేశాడు ఆయన నేను అడిగాను ఏమన్నా అది చెరిపేశారు మీరు ఆ టైం ఎంత అడిగాను నైన్ ఆన్ ఎందుకంటే టెన్ నైన్ నైన్ రాలేదు టెన్ ట్వంటీకి వచ్చాడు ఎంత అండి అని అడిగారు అది నైనా నైన్ థర్టీయా టెన్నా మీరు టెన్ ట్వంటీకి వచ్చారండి అంటే నువ్వెవడో అడగడానికి అని అడిగారు అంటే నేను ఆమె పబ్లిక్ పర్సన్ ఆమె కస్టమర్ పబ్లిక్ పర్సన్ మీరు ఉన్నది మా వాళ్ళ కోసమే మీరు టైం ఎంతో చెప్పండి తర్వాత మీరు నన్ను మరీ అంత అండర్ ఎస్టిమేట్ చేయకండి నా వేషం చూసి మీరు ఏదో చేతగానే అనుకోద్దు మీరు దయచేసి చెప్పండి ఎంత అంటే నైన్ అన్నాడు మరి చెరిపోసారు ఎందుకంటే నేను జరపలేదు చెరిగిపోయింది ఒకే పోనీ చెరిగిపోయింది గొడవ చెరిగిపోయింది మీ మనస్సులో చెరిగిపోకూడదే మీరు నైన్కి రావాల్సి ఉంటుంది కదా అంటే బస్సులు తిరగట్లేదా నీకు తెలుసు నాని అడిగాడు సరే అయితేనో నేను పోస్ట్ ఆఫీస్ డైరెక్టర్ జనరల్ గారితో మాట్లాడుతాను బస్సులు తిరగట్లేదు కాబట్టి రావట్లేదని ఆయన నా పని అయితే పూర్తి చేశాడు నేనేం మాట్లాడలేదు ఊరికే అలా మేమేం మాట్లాడదు ఓకే అంటే యజ్ఞభావన సమాజంలో లేదు సుమా అని చెప్పడం కోసం చెప్తున్నాం ఆ యజ్ఞభావన రావాలి మళ్ళీ అంతటా లేదని అనుకోవద్దు మీరు ఉంది ఇంకా కొద్దో గొప్ప ఉంది అంచేతనే ఇంకా వర్షాలు పడుతున్నాయనో పడ్డానికి సిద్ధంగా ఉన్నాయనో ఎదురు చూస్తూ కాబట్టి యజ్ఞము మనం ఇతరులకు సేవ చేయవలము అనే దృష్టి ఉండాలి మన కడుపు నింపుకోవడం అనేది ఉండకూడదు నా ఇల్లు నా వాకిలి నా మంచం నా కుం నా కంచం అలా ఉండకూడదు మనం ఇతరులకు సేవ చేయవలను అనే యజ్ఞభావనను మనం జీవితంలో తీసుకోవాలి తీసుకుంటే మన హృదయంలో ఈశ్వరుణ్ణి మనం ఆవిర్భా ఆవిష్కరించుకున్నట్టు అర్థం యజ్ఞరూపుడుగా ఈ దేహంలో ఈశ్వరుడు ఉన్నాడు హృషికేశ మహాత్ములు చెప్తూ ఉండేవాళ్ళు కాకే జీవ్ హోతా హై ఖిలాకే ఈశ్వర్ హోతాహ్ అని చెప్పి వాళ్ళు తి మీరు తింటున్నారనుకోండి లడ్డు ఏదో కొనుక్కుని మీరు తింటున్నారనుకోండి అయితే మామిడి పండు తీసుకుని చక్కగా తినేస్తున్నారనుకోండి మీరు మీరు జీవుడు అలా కాకుండా సరే మీరు తినేది మీరు తినండి దానికేం కాదని కాదు సపోజ్ మీరు ఆ లడ్డు ఎవరికైనా పిల్లాడికో ఎవరికో ఇస్తున్నారనుకోండి లేదా మామిడి పండు పిల్లలు తింటారు మామిడి పండు మనము తినచ్చు మనం మనకు కూడా రుచిగానే ఉంటుంది చేదుగా ఏముండదు కానీ పిల్లలకి పెట్టిన తర్వాత మనం తిన్నామనుకోండి అబ్బా పిల్లలకి పెట్టినట్లయితే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు యా చాలా బాగుందిరా ఈ పండుగని ఎంజాయ్ చేస్తారు ఆ రకంగా మీరు ఎదరో వాళ్ళకి తినడానికి ఇచ్చినట్లయితే అది యజ్ఞం యజ్ఞము అనే పదానికి భగవద్గీతలో చాలా విస్తృతమైన అర్థాన్ని స్వీకరిస్తారు కేవలము అగ్నిని వ్రేల్చి హోమం చేయుట అనే అర్థాన్ని మాత్రమే స్వీకరించరు ఆ అర్థం ఎలాగో ఉంది అక్కడి నుంచే మిగతా అర్థాలన్నీ వస్తాయి అది మౌలికమైన అర్థం ఒక రిచువల్ కానీ భగవద్గీత సందర్భంలో యజ్ఞము అంటే త్యాగ ప్రధానమైన కర్మ ఏదైనా కూడా యజ్ఞమే నిష్కామ కర్మ ఏదైనా కూడా అంటే మోటివ్లెస్ ఎఫర్ట్ డిసింట్రెస్టెడ్ ఎఫర్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్ మీద శ్రద్ధ లేకుండగా సమాజ కళ్యాణం కోసం సమాజం అంటే మొత్తం సమాజం కానక్కర్లా ఇతరుల కోసం ఆ ఇతరులు ఒకడవచ్చు ఇద్దరు అవ్వచ్చు పది మంది అవ్వచ్చు చేసేటువంటి సేవ ఏదైతే ఉంటుందో దానిని యజ్ఞము అంట ఆ యజ్ఞము ఈ దేహంలో కనుక ఉన్నట్లయితే ఈ దేహంలో ఈ మనస్సులో ఈ చేతుల్లో ఈ వాక్కులో ఈ ఇంద్రియాలలో ఈ చూపులో కనుక ఆ యజ్ఞమే దేవుడు అన్ఫార్చునేట్లీ మనం ఏం చేసామంటే దేవుడు అనేవాడు ఎక్కడో ఉంటాడు వైకుంఠంలో ఉంటాడు వాడు వాడేమో కొట్టుమంచులు కిరీటాలు పెట్టుకుని కూర్చుని వాడికి పూజ చేసేస్తే కోరికలు తీర్చేస్తూ ఉంటాడు పూజ చేయకపోతే మటుకు ఒక్క డవాల్ చేస్తాడు జడ్జిమెంట్ డే పెట్టి పనిష్మెంట్ చేస్తాడు మీరు పూజలు చేసి ప్రార్థనలు చేసేస్తే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడు పైగా మీకు హెల్ప్ కూడా చేస్తాడు అని దేవుడు అనేవాడు ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్గా ట్రీట్ చేయటం దేవుడిని దిస్ ఈస్ ది వర్స్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు ఇండియన్ సొసైటీ కరప్ట్ పోలీస్ ఆఫీసర్ ఎక్కడ ఎలా ఉంటాడు పోలీస్ స్టేషన్లో ఉంటాడు కరప్ట్ పోలీస్ ఆఫీసర్ కరప్ట్ పోలీస్ హెడ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏదో వాటి అతని దగ్గరికి వెళ్ళి మీరు అతనికి కొంత లంచం ఇచ్చేస్తే మీరు నేరం చేసినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టేస్తుంది మీరు లంచం ఇవ్వకపోతే మీ మీద కేసు బనాయించి జైల్లో పెడతారు ఇది కరప్ట్ పోలీస్ ఆఫీసర్ ఈజ్ గాడ్ లైక్ దాట్ దేవుడు అంటే అలా ఉంటాడండి కరప్ట్ పోలీస్ ఆఫీసర్గా ఉంటాడా మీరు వెళ్ళి దేవుడికి బంగారు కిరీటం చేయించి పెట్టేస్తే ఇంకా మీ కోరికలు తీర్చేస్తూ ఉంటాడా మీరు వెళ్ళి మీ పని మీరు చేసుకుంటూ ఉంటే మీకేమో కష్టాలను పంపిస్తాడా ఈజీ ఏ కరప్ట్ పోలీస్ ఆఫీసర్ దట్ ఈజ్ రాంగ్ అలాగేమీ కాదు దేవుడనే ఆయన మరో ఆయన కాదు ఈజ్ ది సమష్టి బ్రహ్మాండ పురుషుడు హిరణ్య ఆయన ఆ యజ్ఞస్వరూపుడు మన ఈ దేహేంద్రియ మన సంఘాతంలో యజ్ఞస్వరూపుడుగా ఉంటాడు ఈ కరప్ట్ పోలీస్ ఆఫీసర్ యాటిట్యూడ్ ఎప్పుడైతే దేవుడి విషయంలో సమాజంలో వచ్చిందో ఆనాడే హిందూ ధర్మం యొక్క నడుము విరిగిపోయింది హిందూ ధర్మము ఈ ఈ ఇంపోర్టెడ్ ధర్మాల ముందు షేక్ అవుతోందంటే అర్థం ఎందుకు షేక్ అవుతోందంటే బికాస్ ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ వైటాలిటీ ఈ కరప్ట్ పోలీస్ ఆఫీసర్ లైక్ గాడ్ ఎప్పుడైతే మీరు ప్రవేశపెట్టి దాన్ని ఆ రకంగా తయారు చేశారో అప్పుడే హిందూ ధర్మానికి సారం లేదు దాన్ని సారం పోయింది దాంతోటి క్రిస్టియన్స్కి భయపడాల్సి వస్తుంది ముస్లిమ్స్కి భయపడాల్సి వస్తుంది ఎందుకు భయపడాలంటే మన వాళ్ళని వాళ్ళు తమ మతంలో కలిపేసుకుంటారేమో అని ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోతారేమో భయం ది ఇట్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఎనీవే ఐ మింగ్ బ్యాక్ టు ది పాయింట్ యజ్ఞ స్వరూపుడుగా ఈశ్వరుడు ఈ దేహంలో ఉన్నాడు యజ్ఞానికి యజ్ఞశబ్దానికి మూడు అర్థాలు ఉన్నాయి దేవత సంగతికరణ యశబ్దానికి అది యజ్ఞ దేవతాస్వరూపుడుగా ఉన్నాడు అంటే దేవత అంటే దేవత అంటే పురాణ దృష్టి ఎలా ఉంటుందంటే ఒక ఆయన ఎక్కడో ఉంటాడు ఖరీదైన వస్త్రాలు ధరించి బంగారు ఆభరణాలు పెట్టుకుని ఎక్కడో ఉంటాడు ఇటువైపో అటువైపో ఎక్కడో ఉంటాడు అది దేవత పురాణ దృష్టి దార్శనిక దృష్టి ఎలా ఉండదు దార్శనిక దృష్టి ఎలా ఉంటుందంటే ఇంద్రియ అనుగ్రాహక దేవత కరణానాం అనుగ్రాహక అని భాష్యకారులు అంటున్నారు మనకి చూపును అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దేవత ఎవరు సూర్యభగవానుడు వాక్కును అనుగ్రహించేది అగ్నిదేవత చేతుల్లో భుజశక్తిని అనుగ్రహించేది ఇంద్రదేవత ఈ విధంగా దేవతలు అలాగేవో డ్రస్సులు అవి వేసుకుని ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు కాదు మన మన దేహంలో ఇంద్రియ అనుగ్రాహక శక్తుల రూపంగా ఉంటారు ఇన్ని మంత్రాలు ఉంటాయి మీరు దేవాలయంలో ఎప్పుడైనా వెళ్తాయి ఇటువంటి మంత్రాలు అప్పుడప్పుడు వినపడతాయి కూడా ఇంద్రో మే బలే శ్రిత ఇంద్రుడు నా యొక్క భుజశక్తి ఉన్నాడు బలగుం హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి అని విన్నారా ఎప్పుడైనా మంత్రాలు సూర్యో మే చక్షుషి శ్రిత సూర్యదేవత నా చూపు చక్షు హృదయే చూపెక్కడుంది హృదయం ఉంది హృదయం మయి హృదయం బుద్ధి అది దేనియొందున్నది అహం అహం నేను అనే అనుభవంలో ప్రతిష్ఠితమై ఉన్నది అహమృతే ఈ నేను అనేదానికి ప్రతిష్ట ఏమిటి ఈ వినాశశీలమైన దేహమా కాదు నేను అనేదానికి ప్రతిష్ట నశించే దేహం కాదు మరి దేమిటి ప్రతిష్ట నేను అనేదానికి అహం అమృతే అమృతస్వరూపుడైనటువంటి ఆ హిరణ్య గర్భుడు సర్వప్రాణి కరణానం అనుగ్రాహక ఆయన ప్రతిష్ట కెరటానికి ప్రతిష్ట ఏమిటి సముద్రం ఆ హిరణ్య గర్భుడు అహం అమృతే అమృతం బ్రహ్మణి ఆ హిరణ్య ఆ నిర్గుణ పరబ్రహ్మ నుండి ఆవిర్భవించినాడు అని నేత్రేంద్రియం నుంచి చూపు నుంచి హిర పరబ్రహ్మకి చేతుల నుంచి కూడా అంతే అలాగే ప్రతిదినం ఇంకా ఇంకా చాలా ఉన్నాయి అగ్నిర్మే వాచిశ్రిత ఆరంభం అలా అవుతుంది మొదలు అగ్నిర్మే వాక్కు వాగింద్రియం తినేది కాదు వాగింద్రియం వాగింద్రియము నందు అగ్నిదేవత అండ్ వాచిశ్రిత వాగ్హృదే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి సూర్యోమే చెప్పారు సో ఇంద్రోమే సో ఆ విధంగా సకల దేవతలు కూడా ఇక్కడ కలరు ఇంచేతనే ఈశ్వరుడికి హృషికేశాని పేరు ఈ మాట కూడా నేను మీకు మనవి చేశాను కాబట్టి ఈ దేహంలో యజ్ఞం జరుగుతూ ఉండాలి ఇక్కడ యజ్ఞం జరుగుతూ ఉండాలి ఎంతసేపు నేను నాది నేను నాది అది యజ్ఞం కాదు అది అయజ్ఞం యజ్ఞానికి ఆపోజిట్ ఏదో కొంత నేను నాది అవసరం ఉంటుంది గృహస్థులకి ఏదో ఒకదో నేను నాది ఉంటుంది సహజంగా ఉంటుంది దాంట్లో తప్పు లేదు దాని గురించి ప్రత్యేకించి ఉద్యమించని అక్కర్లా సహజంగా నేను నాది ఉంటుంది ఇప్పుడు సాయంకాలం ఇంటికి వెళ్తారు ఏదో కిచెన్ ఉంది కాబట్టి రెండు మెతుకులు వాళ్ళు వండుతారు తినేసి నడుము అల్చి నిద్రపోతారు మరి నేను నాదే కదా అది ఆ మాత్రం ఉంటుంది కానీ అది అయిపోయిన తర్వాత ఇంకా మిగిలినటువంటి ఆ శక్తి యుక్తి సమయం శ్రమ అంతా ఉద్యమం అంతా యజ్ఞరూపంగా ఉండాలి అయితే మరి ఆనందం కావాలి కదా సుఖం కావాలి కదా అంటే నేను నాది అని మీరు ఎంత అధికంగా ఫోకస్ చేస్తారో అంత అధికమైన దుఃఖమే లభిస్తుంది సుఖం లభించదు స్ట్రెస్ పెరిగిపోతుంది నేను నాదిలో స్ట్రెస్ వచ్చేస్తుంది స్ట్రెస్ ఎక్కువైపోతే ఏమవుతుంది బీపీ వస్తుంది డైబెటీస్ వస్తుంది బై ది టైం ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేప్పటికీ వీడు స్పెషలిస్టులు ఉంటారు అరడదన్ మంది వాళ్ళందరితో స్నేహం చేసుకుంటూ వాళ్ళ దగ్గర టికెట్ మందులు చూసుకొని వాళ్ళకేమో ఫీజులు కలిగి బతకాలి నేను నాది నేను నాది బాగా డైల్యూట్ అయిపోవాలి ఏదో మినిమం ఉంటుంది మన శక్తి యుక్తి అంతా కూడా యజ్ఞరూపంగా సమాజ కల్యాణం కోసం ఇతరులకి మనం సేవ చేయాలి సేవా దృష్టి ఉండాలి సో అలా యజ్ఞస్వరూపంగా ఉండాలి ఈ త్యాగము చేసే దేవత అంటే చెప్పాను యజ్ఞశబ్దానికి దేవత ఇక్కడే అధియజ్ఞ అస్మిన్ దేహే అంటే సకల దేవతారూపుడుగా ఈ దేహమునందున్నాను సకల దేవతలు ఈ దేహమునందే ఉన్నారు సకల దేవతలు ఇక్కడే ఉన్నారు ఎప్పుడైనా విన్నారా మీరు దేహో దేవాలయ ప్రోక్త దేహమే దేవాలయం మరి దేవుడు దేవాలయం అంటే దేవుడు ఉండాలి జీవో దేవసనాతన జీవుడు జీవుడికి పుట్టుక డేట్ ఆఫ్ బర్త్ జీవుడిది కాదు ప్రాణశక్తి జీవ ప్రాణధారణే ఆ ప్రాణశక్తిది కాదు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ బాడీది బాడీ పోతుండే డెత్ ఉంటుండే సనాతన టైమ్లెస్ రియాలిటీ జీవ ఆ జీవుడే దేవుడు త్యజేద జ్ఞాన నిర్మాళ్యం మీరు దేవాలయానికి పొద్దున్నే వెళ్తే నిర్మాల్యం తీసేస్తూ ఉంటారు అంటే నిన్నటి పువ్వులు నిన్నటి గంధం అవి తీసేస్తారు తీసేసి మళ్ళీ కొత్తగా పుష్పాలతో పూజ చేస్తారు అది నిర్మాల్యం నిర్మాల్యం అంటే ఇక్కడ ఉన్న అజ్ఞానమే నిర్మాల్యం దాన్ని తీసేయాలి అంటే భగవద్గీతను అధ్యయనం చేసి శమననం చేసి నిధిధ్యాసనం చేసి అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని తీసే ప్రయత్నం చేయాలి సోహంభావేన పూజయేత్ సహా ఐ ఆమ్ దట్ అహం బ్రహ్మాస్మి నా నా స్వరూపము ఆ పరమాత్మయే అని తెలుసుకోవాలి అది పూజ అంటే ఎనీవే సో ఈ దేహమునందు యజ్ఞము కలదు దేవత సంగతికరణ అంటే సత్సంగం ఈ దీనికి సత్సంగం అని పేరు సత్సంగం అంటే మన మిత్రులందరూ కలిసి పార్టీ చేసుకోవడం దాన్ని సత్సంగం అనరు లేకపోతే మన సత్సంగీయులందరూ కలిసి మంచి సంతర్పణ సంతర్పణ అంటే ఏమిటి మంచి ఫస్ట్ క్లాస్ వంట బ్రాహ్మణుని పిలిపించి వంటలోవి బాగా చేయించి అందరూ భోజనాలు చేసి హలో అంటే హలో ఖుషీ ఖుషి గుడి గుడి అది అది సత్సంగం కాదు సత్సంగం అంటే భోజన ప్రధానంగా ఉండదు సత్సంగం ఏదో భోజనం ఉంటే ఉండొచ్చు ఓపిస్తారు దానికే తప్పు లేదు భోజన టైం అయితే భోజనం ఉండొచ్చు సత్సంగం అంటే జ్ఞానప్రధానంగా ఉండాలి సత్ అంటే పరమేశ్వరుడు సద్రూపుడు ఆ పరమేశ్వరునితోటి సంగం అంటే మనం సంసారాన్ని పక్కన పెట్టేసి సంసారాన్ని అలా అస్తమానం మొయ్యకూడదు దాన్ని పక్కన పెట్టేయాలి మరి ఈ లోపల ఏమైపోతుంది ఏమీ అవ్వదు ఇట్ విల్ బి దేర్ మళ్ళీ ఎత్తుకోవచ్చు ఎత్తికి అదేమి అక్కడికి పోదు అది దానికి ఎంత సేవ చేసినా అలాగే ఉంటుంది అది అదేం బాగుపడేది ఏం కాదు అది అలాగా ఇట్ ప్లాట్ అలా నడుస్తూ ఉంటుంది దానికోసం ఊరికే కష్టపడిపోయి ఇరవై నాలుగు గంటలు దాన్నే మోయినక్కర్లా ఒక డెసిషన్ తీసుకుని ఇంకా దీన్ని మోయను సాయంకాలం సూర్యుడు అస్తమించే టైం వచ్చేప్పటికీ నో సంసారము దానికే సంధ్యావందనము అనిపడు మన వాళ్ళు మహర్షులు దాన్ని సంధ్యావందనము ఉన్నారు సంధ్యాకాలం వచ్చాక కూడా ఇంకా సంసారమేమి పెట్టరా నువ్వు మోసే మానే పక్కన పెట్టే మరి ఏం చేయటం నిశ్చలంగా కూర్చుని ఈశ్వరుణ్ణి ధ్యానం చేయి లేకపోతే భగవద్గీత ఉపనిషత్తులు చదువు సత్సంగం అటువంటి శ్రద్ధాళువులు ఎవరైతే ఉంటారో వెళ్ళి వాళ్ళ కంపెనీలో కూర్చో ఎందుకంటే మీరు ఒక్కళ్ళు కూర్చుంటే సత్సంగం చేయలేరు మనస్సు మీకు వశం కాదు పది మంది అదే దృష్టి గల వెళ్ళి కూర్చుంటే ఆ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది ఇందుకే బ్రహ్మ సదస్సు పేరు బ్రహ్మా అంటే పరమేశ్వరుని గురించి విచారం చేసేటువంటి పది మంది కూర్చున్నటువంటి సదస్సు ఆ అంబియాన్స్ అంటారు ఆ వాతావరణం అలా ఉంటుంది మంచి వాతావరణం అక్కడికి కూర్చుని కొంతసేపు సత్సంగాన్ని చేస్తే శ్రవణం చేస్తే దానికి యజ్ఞము అని పేరు దాని అంచేతనే జ్ఞానయజ్ఞము అంటారు జ్ఞానయజ్ఞము శ్రేయాన్ ద్రవ్యమయాదజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప అని నాలుగో అధ్యాయంలో శ్రీకృష్ణుడు అంటాడు మీరు ద్రవ్యంతో చేసే యజ్ఞాల అంటే నెయ్యి అగ్నిహోత్రము మంత్రము పురోహితుడు ఋత్వికి అదో యజ్ఞం దాన్ని ద్రవ్యయజ్ఞము అంటారు ద్రవ్య అంటే పదార్థములోనర్థం ద్రవ్య అంటే డబ్బు అని కూడా అర్థం ఉంది డబ్బును బట్టి వస్తాయి పదార్థాలన్నీ కూడా ఎనివే సో ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞము శ్రేయస్కరమైనది అని శ్రీకృష్ణుడి గీతలో సుస్పష్టంగా చెప్పి ఉన్నాడు ఇది యజ్ఞము ఇటువంటి యజ్ఞరూపంగా ఈశ్వరుడు ఉంటాడు అంచేతనే మీకు దీన్నే పురాణిక్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవాలి ఆ లాంగ్వేజ్లో ఒక పొయ్యిటిక్ స్పిరిట్ ఉంటుంది ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్రమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్న మత రాక్షసాంతకం అన్న శ్లోకం ఒకటి రామునికి పేరు ఎక్కడ కీర్తిస్తే అక్కడ హనుమంతుడు ఉంటాడు అంటే హనుమంతుడు ఉంటాడంటే ఆ పైన అక్కడ కుక్కని దగ్గర ఆ మే మీద ఎక్కడో ఎక్కడో కూర్చొని దాముకుని ఉంటాడు ఇట్స్ నాట్ లైక్ దాట్ కెనాట్ బి లైక్ దట్ ఆబ్యస్లీ అంటే ఆ యజ్ఞస్వరూపుడుగా దేవుడు ఉంటాడు అని చెప్పడం అనమాట హనుమంతుడు ఉంటాడంటే ఏదో చిరతలు పట్టుకుని ఇలా ఇలా వాసుతో కూర్చుంటాడని అలా కాదు యజ్ఞస్వరూపుడుగా ఉంటాడు ఈశ్వరుడికి ఒక రూపం ఏమి ఉండదు అన్ని రూపాలుగా అయిన ఉంటాడు మన హృదయంలో ఆ యజ్ఞభావన ఏదైతే కలదో అది కూడా ఆ యజ్ఞ భావన రూపంగా ఈశ్వరుడే ప్రకటమైనాడు కాకే జీవహోతాహే ఖిలాకే ఈశ్వర హోతాహే సో అధియజ్ఞరూపుడు అనే నేనున్నాను అది సంగతికరణ మూడవది సో దేవత సంగతికరణ దాన యజ్ఞశబ్దానికి దానము అని అర్థం దానము అంటే ఇవ్వడం దాన్ని కూడా ఒక తంతుగా చేయక చేయడం కాదు దాన్ని స్పిరిట్ తెలుసుకోవాల్సి ఉంటుంది దానము వెనుక రెండు ఇమోషన్స్ ఉంటాయి రెండు భావములు ఉంటాయి దానం అనేది మీరు దయతోటి చేస్తారు లేదా శ్రద్ధతోటి చేస్తారు ఇప్పుడు వీధిలో వెళ్తూ ఉండగా ఎవడో భేదవాడు కనపడతారు చాలా దయనీయమైన స్థితిలో ఉంటాడు చాలా అయా కడుపు మాడిపోతుంది నాకు ఏదైనా తిండికి లేదు ఏదైనా పెట్టండి అంటాడు చాలా దయా దయాభావాన్ని మనకు వెంటనే దయ కలుగుతుంది వెంటనే మనం ఐదు రూపాయలు పది రూపాయలు వాడికి ఇస్తాం లేకపోతే పరకో ఇస్తాం అక్కడ దయచేత చేసినటువంటి దానం అక్కడ దయాప్రధానం అది ఆ దయారూపంగా ఈశ్వరుడు మన హృదయంలో ఉంటాడు మీరు అది చేస్తే తర్వాత ఎవరైనా మహాత్ముల్ని దర్శించినప్పుడు లేదా గురుదేవుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అప్పుడు చూ అప్పుడు ఏదో సమర్పిస్తారు పండో ఫలమో ఏదో ఇస్తారు అయితే సన్యాసికి భోజనం పెడతారు భోజనం పెట్టేపుడు వాడు అభాగ్యుడు తిండికి లేకుండా ఉన్నాడని పెట్టరు దయతో పెట్టరు శ్రద్ధతో పెడతారు అక్కడ మీరు చేసేటువంటి దానము శ్రద్ధాపూర్వకంగా ఉంటుంది ఆ శ్రద్ధారూపంగా ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి అధియజ్ఞ ఆయన యజ్ఞస్వరూపుడుగా హృదయంలో ఉన్నాడు అంటే హృదయంలో ఉండే దయాగుణం రూపంగా ప్రకటమవుతాడు శ్రద్ధారూపంగా ప్రకటమవుతాడు శ్రద్ధా సూక్తం ఉంది ఋగ్వేదంలో శ్రద్ధాం ప్రాతర్హవామహే ఉదయమే మేము శ్రద్ధ శ్రద్ధను ఆహ్వానిస్తున్నాము మా హృదయంలోకి రావాలి అని ఆహ్వానిస్తున్నాము అంటే శ్రద్ధారూపుడుగా ఈశ్వరుడే అనే అభిప్రాయం కాబట్టి అధియజ్ఞరూపంగా ఈశ్వరుడుట అంటే అర్థమది భాష్యకారులు ఏమంటారో చూద్దాం సహా అధిదైవతం అధియజ్ఞ సర్వయజ్ఞాభిమాని దేవతా విష్ణువాఖ్యా యజ్ఞో వై విష్ణు రితి శృతేహే విష్ణువు అంటే ఎవరండి యజ్ఞమే వై అంటే నిశ్చయముగా అని అర్థం ఇండీడ్ అంటే మీరేమీ శంఖ పెట్టుకోద్దు యజ్ఞము అంటే విష్ణువే కాబట్టి యజ్ఞము ఎక్కడైతే ఉన్నదో అది విష్ణువే విష్ణువు అంటే మీ ముందు కత్తిను గదా పట్టుకుని నిలబడతాడా ఓ చేత్తో కత్తి ఇంకో చేత్తో గదా పట్టుకుని ఇదిగోరా నేను విష్ణువు నన్ను నిలబెడతాడా నిలబడ్డ కదా ఒకవేళ నిలబడ్డాడు అనుకోండి సపోజ్ మీరేమనుకుంటారు ఈ నాటకాల కంపెనీ వాడు ఎవడో దారితప్పి ఇలా వచ్చాడు అనుకుంటారు అంతేగాని విష్ణువు అని అనుకోరు అంచేతే రాడు కూడా ఎందుకంటే వచ్చినా గుర్తుపట్టరు మీరు ఎవడో నాటకాల కంపెనీ వచ్చాడు అనుకుంటారు కాబట్టి మీ హృదయంలో దయారూపంగా శ్రద్ధారూపంగా యజ్ఞరూపంగా ప్రకటమవుతున్న ప్రతి సందర్భము విష్ణువే అందుచేతనే మన వాళ్ళు మహర్షులు ఏమని చెప్పి ఇది దార్శనిక దృష్టి పురాణ దృష్టి దార్శనిక దృష్టి పురాణ దృష్టిలో జీవుడు ఎక్కడ ఉంటాడు మనందరం జీవులు దేవుడు ఎక్కడుంటాడు ఊపర్ పైన ఉంటాడు దేవుడు అనగానే పైకి చూడడం అనేది ఒకటి అదొక అదొక విషయం అలవాటు అది పురాణ దృష్టి అంటారు దేవుడు అంటే అక్కడ ఉంటాడు అక్కడ ఎక్కడో ఉంటాడు వెరాజ్ ఉపనిషత్తుల్లో ఏమైనా వర్ణించారంటే ఓ చెట్టు ఉంది ఆ చెట్టుకి మంచి పళ్ళు ఉంటాయి అది పిప్పల వృక్షము పిప్పల అంటే రావి రావి చెట్టు ఆ చెట్టు మీద రెండే పక్షులు రెండు పక్షులు ద్వాసుపన్న మంచి అందమైన పక్షులు సయుజ ఎప్పుడూ కలిసే ఉంటాయి కొంతమంది ఎప్పుడూ కలిసి దెబ్బలు ఉంటారు ఎప్పుడు కలిసే ఉంటారు దెబ్బ ఉంటారు కానీ ఈ పక్షులలా కాదు సఖాయా ఎప్పుడు ప్రేమతో ఉంటాయి మిత్రులుగా ఉంటాయి సమానం వృక్షం పరిశస్వ జాతే దీన్ని ముండకోపనిషత్తులో మంత్రం ఒకే చెట్టు మీద ఆశ్రయించుకుని ఉంటాయి ఒకే చెట్టు మీద ఉంటాయి ఈ రెండు పక్షులను తయోరన్ తయోరన్య తయోరేకహాయో అన్యహాయో పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్నన్యహ అభిచాక శీతి అని మంత్రం ఆ రెండు పక్షుల్లో ఒక పక్షి అనుభవిస్తూ ఉంటుంది అంటే ఆ పళ్ళు తింటూ ఉంటుంది ఈ పళ్ళు తినేప్పుడు ఎప్పుడైనా మీరు వేరుసినకాయలు తిన్నారా రైల్లో వెళ్తుంటే ఒక వేరుసినకాయ వేరుసిన గుడ్లు ఇస్తాడు ఉడికించో ఏదో చేసి ఇస్తాడు అది మీరు కబుర్లు చెప్తా వేసుకుంటారు వేరుసిన గుడ్డు ఒకటి నోట్లో వేసుకుని నవ్వులుతూ ఉంటారు మంచి రుచిగా ఉంటుంది మళ్ళీ ఇంకొకటి వేసుకుని నవ్వుతాం మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకోటి వేసుకున్న వాళ్ళతో ఉంటారు ఇది చాలా బాగుంటుంది కబుర్లు చెప్పేస్తూ మూడు బాగున్నాయి కదా నాలుగోది వేసుకున్న వాళ్ళు కానీ అబ్బా అది పుచ్చిన వేరుశనగ గింజ పుచ్చిపోయింది నోరంతా కూడా పాడైపోయింది సో ఆ విధంగా ఈ జీవుడు సుఖాన్ని అనుభవిస్తాడు సుఖం ఇంతట్లోకి దుఃఖం వచ్చేస్తుంది సో లైక్ కుళ్ళిపోయిన వేరుశనగ గింజలాగా ఉంటుంది ఆ దుఃఖాన్ని అది కూడా పండే కుళ్ళిపోయిన పండుతో సమానం ఈ విధంగా సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఉంటాడు ఎవరు జీవుడు ఇక దేవుడు అక్కడే ఉంటాడు ఆ పక్షు దేవుడు పక్షి కూడా ఇక్కడే ఉంటాడు వాడేం చేస్తాడు ఏమీ అనుభవించడు అనశ్న ఏ అనుభవం ఉండదు మరి ఏం చేస్తాడు అభిచాక అలా కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉంటాడు అంటే సాక్షిభూతంగా ఉంటాడు కాబట్టి దేవుడు ఇక్కడే ఉన్నాడు జీవుడు ఇక్కడే ఉన్నాడు ఇది దార్శనిక దృష్టి గీతలో దేవుడు ఎక్కడున్నాడంటే ఈశ్వర సర్వభూతానం హృదేశే అర్జున తిష్టతి హే అర్జున ఈశ్వరుడు సకల ప్రాణులలో హృదయంలో ఉన్నాడయ్యా మరి నువ్వే కదా ఈశ్వరుడు అంటే నేనే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత నేను సకల ప్రాణుల యొక్క హృదయంలో ఉన్నాను కాబట్టి మన హృదయంలో దేవుడు ఉన్నాడు మన హృదయంలోనే జీవుడున్నాడు నేను నాది అహంకారం మమకారాలు మీరు పైకి తీసుకొచ్చారు అనుకోండి జీవుడు ఏమండి సో దయా శ్రద్ధ పైకి వచ్చాయనుకోండి దేవుడు కాయను ఇలా వేస్తే హెడ్ అలా వేస్తే టేయిల్ అలాగే ఈ ఇమోషన్ నాది నేను అంటే జీవుడు దయా శ్రద్ధ సేవ అంటే దేవుడు ఇక్కడే ఉంటాడు కాబట్టి సో అధియజ్ఞోహమేవాత్ర అక్కడే ఏవా ఉంటుంది హే అర్జున నేను అధియజ్ఞ స్వరూపుడనై నీ దేహంలోనే ఉన్నాను సుమానం సో సర్వయజ్ఞాభిమాని దేవత దయా దయా అనే ఆ ఇమోషన్కి అభిమానము గల దేవత శ్రద్ధ అనే ఇమోషన్కి అభిమానము గల దేవత సో దానము అనే క్రియకే అభిమానము గల దేవత ఆ దానంలో మీరు ఏదైనా మళ్ళీ పర్సనల్ గెయిన్ పెట్టారనుకోండి ఈ దానం ఇప్పుడు చేస్తే మనకి అప్పుడు ఆ ఉపకారం కలుగుతుంది అంటే అక్కడికి దేవత కప్పుబడిపోయి జీవుడిపైకి వచ్చేస్తుంది నిష్కామంగా దానం చేశారనుకోండి యజ్ఞం చేశారనుకోండి జీవుడు లేడు ఇంకా ఎందుకంటే కామనని బట్టి జీవుడు వస్తాడు కామనే లేకపోతే దేవుడే వచ్చేస్తాడు ఆ విధంగా సర్వయజ్ఞమునందు అభిమాని దేవతగా విష్ణువే ఉన్నాడు సహి విష్ణు అహమేవా ఆ విష్ణువు నేనే విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం సో అస్మిన్ దేహే యోయజ్ఞ తస్యాహమధియజ్ఞ ఈ యజ్ఞంలో ఈ దేహంలో ఏ దేహం యజ్ఞము గలదో ఆ యజ్ఞమునకు సంబంధించిన వాడను నేనే అంటే ఇక్కడ యజ్ఞమే నేను దేహమే యజ్ఞము దేహము అంటే మనస్సు కూడా కలుపుతుంది అలాగే అభేదంగా ఎలా చెప్తారు అంటే దాని మీద వివరిస్తున్నారు యజ్ఞోహీ